సజీవ మూర్తులని పిలువబడతాయి ప్రతిష్టకు ముందు మరి ప్రతిష్ట చెయ్యకముందు శిల్పమే అది కూడా శిల్పమే మంటపంలో ఉన్నటువంటి శిల్పానికి ఈ రోజు నిత్య పూజ ఉండదు గర్భాలయంలో ఉన్నటువంటి మూర్తికి మాత్రమే నిత్య పూజ ఉంటుంది అదే రాయి కదా దీన్ని కూడా చెక్కాము ఇది బయట పెట్టారు కాబట్టి మీరు పూజ చేయటం లేదు అది లోపల పెట్టారు కాబట్టి పూజ చేస్తున్నారు అన్నారు అనుకోండి ఈ బయట లోపల లోన తేడా ఉంది నాయన అని చెప్పడం ఒకటి ఉద్దేశం ఆ దేవాలయం మనకు బోధిస్తూ ఉంది ఆ అంతరం అంటే ఏమిటి బాహ్యం అంటే ఏమిటి అక్కడ ఇక్కడ ఉన్నది ఒకటే అని మనకు తెలియదు ఇవిడు చెక్కిన శిల్పికి తెలుసు మనకి తెలుసు పూజించే వాళ్ళకు కూడా తెలుసు కానీ లోపలున్నది సజీవమ మూర్తి బయట ఉన్నది నిర్జీవ ఇంతే తేడా అంటే బయట ఉన్నవన్నీ ఇంద్రియాలు పక్కన కళ్యాణ మండపంలో లేదంటే సభా మండపంలో లేదంటే అర్ధ మండపంలో ఇలా రకరకాలైన మండపాలు ఆలయం చుట్టూతో ఉంటాయి గర్భాలయం చుట్టా కూడా మనకి ఐదు స్థాయి భేదాలతో ఆగమశాస్త్రం ఆలయాన్ని నిర్మాణం చేయమని ఏ సాంప్రదాయంలో అయినా సరే ససాంప్రదాయకమైనటువంటి సశాస్త్రీయమైనటువంటి నిర్మాణంలో ఈ ఐదు స్థాయి భేదాలు ఉంటాయి అన్నమాట అంటే గాలిగోపురం ధ్వజస్తంభం ఆ తర్వాత కళ్యాణ మండపం ఆ తర్వాత అర్ధమండపం ఆ తదుపరి గర్భాలయం ఈ ఐదింటిని కలిపితే దేవాలయం అని విభజన ఈ ఐదు స్థానాలకి దేవాలయం అని ఈ దేవాలయాన్ని ఎవరికైనా వెళ్ళినప్పుడు ఈ ఐదు స్థానాలలో ప్రతిష్ట జరుగుతుంది అంటే గాలిగోపురం విమానాలకి ప్రతిష్ట జరుగుతుంది అట్లాగే ధ్వజస్తంభానికి ప్రతిష్ట జరుగుతుంది అట్లాగే కళ్యాణ మండపం ఆ కళ్యాణ మండపం చుట్టూతా కూడా నాలుగు స్థానాలలో ప్రతిష్ట జరుగుతుంది అక్కడ తర్వాత మళ్ళీ అర్ధమండపం ఆ అర్ధమండపాన్ని కూడా ఒక ఆలయ శిఖరంలాగా చిన్న శిఖరం ఆ అర్ధమండప శిఖరానికి ప్రతిష్ట జరుగుతుంది ఆ తర్వాత గర్భాలయ విమానం గర్భాలయ విమానానికి కూడా ప్రతిష్ట జరుగుతుంది ఈ ఐదు బయటికి కనబడతాయి ఇక అసలైన ప్రతిష్ట లోపల నుండి మూలమూర్తికి చేస్తారు ఈ లోపలన్న మూలమూర్తికి చేసేటప్పుడు ఆ గర్భాలయం అంతరాలయం యొక్క ప్రధాన గడప దగ్గర కోర్మయంత్రాన్ని ప్రతిష్ఠిస్తారు ప్రతిష్ఠించిన తర్వాత మూలమూర్తి యొక్క మంత్రజపం ఏదైతే ఉందో ఆ మంత్రము ఆ యంత్రాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తారు ఆ యంత్రాన్ని ప్రతిష్ఠించే వ్యక్తి ఒక నలభై రోజుల పాటు ప్రతిరోజు అక్షర లక్ష జపం చేస్తాడు ఇది నియమం అంటే ఎవరిని పడితే వారిని పిలిచేసి ఎవరు పడితే వారు పెట్టేయచ్చు ఆ పెట్టవచ్చు దాని దేవు అంటే జీవం పోయగలిగే శక్తి వాడిలో ఉండాలన్నమాట నిర్జీవంగా ఉన్న శిలాప్రతిమని సజీవంగా స్పందింపజేయగలిగేటటువంటి శక్తి మానవుల్లో ఉంటుంది ఇప్పుడు ఆ శిలా ప్రతిమరి శలగానే ఉంది కదండి అంటే శలగా ఉండదు అది ఎవడిలో అయితే దానిలో ఉన్న అణువుల మధ్య ఉన్నటువంటి వైబ్రేషన్ దాకా తన యొక్క తపోశక్తిని తీసుకెళ్లి స్పందింపజేయగలిగిన బలం ఉంటుందో వాడు మాత్రమే ప్రతిష్టలకు పలికొస్తాయి మంత్రాలు వస్తే సరిపోతుందండి చాలు వివరం అంతా తెలిస్తే సరిపోతుందా చాలు ఏమండి ఏ రాయి పెట్టినా ఆ రాయికి పసుపు కుంకుమ పెట్టేసి దేవుడు అంటారు కదా హైందవ ధర్మంలో అంటాం ఎందుకంటాం ఆ పద్ధతి వేరు ఈ పద్ధతి వేరు దానికి రోజు నిత్య పూజలు వ్యవహారం షోడశోపచార పూజలు వగేరాలు అవసరంలా ఎక్కడ పెడితే అక్కడ ఒక రాయికి మనం దండం పెట్టుబెట్టుకోవచ్చు ఎందుకని అంటే అణు అణు ఉన్నటువ ఉన్నటువంటి మహత్స్వరూపుడైనటువంటి ఈశ్వరుడు చూస్తున్నాం కానీ అది నిరూపించేటటువంటి బడి దేవాలయం కాదు అది విద్యాలయం జ్ఞానాన్ని నేర్పేటటువంటి బడి ఏమిటి అంటే ఈ సజీవమూర్తికి షోడశోపచార పూజలు జరుగుతుంది అందుకని దేవాలయ సాంప్రదాయంలో ఈ షోడశోపచార భజలు చతుషష్ఠి ఉపచారములు ఏర్పాటు అయ్యారు అయితే కర్మకాండలో వచ్చినటువంటి విస్తృతి వలన అంటే నిత్య కర్మ నైమిత్తిక కర్మ విశేష కర్మలు అనేటటువంటి విభజనల మూలంగా అది కర్మకాండ ఎంతగా విస్తృతి అంటే మానవుడు అర్థం చేసుకోవడానికి వీలు అది విస్తృతి సామాన్య మానవులకు అసలు వీలే అవకాశం లేదు ఎందుకంటే అదంతా ఆ సంస్కృత భాషలో ఉంటుంది ఆ సంస్కృత భాష ఇప్పుడు ఎవరికి రాదు అందుకని అందరికీ అర్థమయ్యే భాషలో పాడే కీర్తనలు సులభంగా ఉంటాయి కానీ అదే పాడుకుంటున్నారు ఉదాహరణ చూస్తే మీరు మణిద్వీప వర్ణన కీర్తన ఇప్పుడు అందరూ పాడుకుంటున్నారు ఆ మణిద్వీప వర్ణన అందరికీ అర్థమయ్యేట్టు రాశారు అన్నమాట మామూలు మాటల్లో రాశారు ఇప్పుడు అదే అంశాన్ని మనం రాజరాజేశ్వరి కవచంలో కూడా ఉంటాం మరి అదే రాజరాజేశ్వరి కవచం నేర్చుకోవచ్చు కదా అంటే వాళ్ళకి నూరు తిరగదు ఈ నూరు తిరగకపోవడానికి కారణం ఆ భాష అభ్యాసం ఆ రకమైన జీవనం లేకపోవడం